ీమ్రమ గోవిందరి వేంకటదాస వరద గోవిందరి శ్రీనివాస వరద గోవిందరి విష్ణుదాస వరద గోవిందరి శ్రీరామం జనకాత్మ కు శ్రీగంధ పుంగోల్ల సద్వక్షోవీ ముదారమాశ్రము ముని ప్రాదుర్భవా కల్పకం బ్రహ్మేశామరస్జం బ్రహ్మాండ భాడాధిప వందే కోసలకన్యకాఘం వారర్వాపం భక్తపాయ భుజంగ గారుడమణి త్రైలోక్యరక్షామణి గోపీలో జన జాతకంబుదమణి సౌందర్య ముద్రామణి యంతమణిరుక్మి ఘన కుజద్వందైక భూషామణి శ్రేయో దేవ శిఖామణిర్దిశ తన గోపాల్ చూడామణి ీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధ్వరీ దాసీభూత సమస్తేవనితకైకదీపా శ్రీమన్మందటాక్షలబ్ధ విభవ్రహ్ంద్ర గంగాక్య కుటుంబి సరసిజా వందే ముకుంద ప్రియా ఆంజనేయమతి పాటలనన కాచనాద్రికమయ విగ్రహం పారిజాతరుమూలవాసనం భవయా పవమానందనం రఘునాథకీర్తనం త్రుతమస్తకలిం బాష్పాటి పరిపూర్ణలోచనం మాధుతిన్నమతరాక్షసంతకం పాషం్రుమషదావదహన శాకశైలాసని బౌద్ధ్వరాసవాసరపతిర్జైనేభకంఠీరవ భుజంగ మాయావాదిభుజంగ భంగరుడత్రైవిద్య చూడామణి శ్రీరంగే స జయో విజయతే రామానుజోయం ముని కోయంతం రామ రాతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత సాఘం వందే వాల్మీకి గోకిల గోవిందర పదంబుజమగ్నజి మందాగ్ని మంజులవా ప్రవృద్యోగం సమస్తమగరో అవధూత పాపం తం వెంకటాఖ్య గురుమాత్మని భావ సంసారతానభావా సమాగతక్య సజ్జి బోధామృత సహకహృష్టాస్తే గతింకటేసి నారాయణం ఘినవనీరజమత్తభృంగ భక్తి ప్రపత్ సరసీచర రాజహంసం పౌరాణిక ప్రథమ ముద్ధమదో శ్రీ విష్ణు శ్రీనివాస గురు పుంగవమాశ్రయే శ్రీ విష్ణు పాద సరసీజ చరన్మిళింద దండోషతృతి ముఖాజ్యఖిలైక శాస్త్రం వేదాంతద విపులాహస్యోధం శ్రీ విష్ణు దా స గురుసే రేఖ కమాపతే కమాపతే కమాపతే మాపదే విమలంత రంగ విస్కిర దురంగ గమనీయ శీల గరుణాల వాళ్ళ కమాపదే కమాపదే ను నేను గురించి తపం వనరించి విరించుమును నేను గురించి తపం వనరించి కుపశేకరించి సృష్టి సవరించి ఉండని తరుల్ భవత్పద సరోజములు సంస్వరిం పగే దుకారీను కమా పతి కతి పలాసనులు సమీలింపును మోబలే నిమందర శిలోచ్చయము బెంగులాగు నను పైకి లే జరకులంబులకు నమతలాభు మసగిన బలుండవని చేతులు కామాలాపతి పతి తదాలు నను వెంకటుడగు నా గిటన్ మిగుల బాసటై మాతుల స్ఫుటం బులగు అక్షటల్ రసనపై నటింపించి పునన్ యాద గమాలా గమాల జాలయా స జాలయా శ్రీరసాగర తనయాల నిరంతర ముని దుపదంబురు స్మరించడు నరునకు ఏ కష్టం వరయ బు త్రిభువన జనని సరసి జాలయా క్షీరసాగరయ సరసిజా చేతనులఘు సౌందర్యము చేతనులఘు సౌందర్యము స్థిరయ శంబుతేజము విద్యాతిశయము పుణ్యము नीति युगम नीति युगान सज्जू पादा पदाने से चेतन समा सर जाल क्षीरसागर तरस जाल ే శ్వాసంబు నయిన్ సుగాదే సర్వ జగముఘే మా వాసుడు నీ ప్రాణేశ్వరుడై సర్వేశ్వరుడనంగ వాసుడు నీ ప్రాణేశ్వరుడై సర్వేశ్వరుడనంగ వాసిల్లును వర వెంకటదాసోష నీమదంబ దై జను సుగుణ కదంబ సరసి జాలయసాగరయ సరసి జాలయ్యా వరం భజేం శ్రీ వరం వర భజేం శేఖర స రాసభంజనం రాజీవాతకులైక రంజనం రాజదరాకా చంద్ర నిస్యం వాజమెదముఖ సవనోపాస్యం త్రిజన మదనం తేజస్ సదనం త్రిజన మదనం తేజస్ సదనం వరం భజేం త్రీ వరం ఖర రావణ కుంభకర్ణహరణం విరాదిరాక్షస విధారణం పరాక్రమార్జు కీర్తిమందిరం స్వరాతీత సంఘన సుందరం పరాక్రమర్జుత కీర్తి మందిరం స్వరాతీత సంఘన సుందరం పరమ పవనం హరికొలవనం దురితనివారం పూరం శ్రీ జానీ వరం భజేహం శ్రీ జానీ వరం భజేహం నిశారణం నింకు సమూహవారణం శంకా సమదమకలి శ్రీ జానీ వెంకటదాసాసారణం శంకాళితం సమదమకలి శ్రీ జానీ పరం భజే శ్రీ జానీ పరం talli janakamma mamudaya joodu mammalli janagamma mamudaya joodu mammalli janagamma ఎల్ల జగములేలు రామునిల్లాలవు సుమ్మా బల్లి దుడగు జనక రాజు పిల్లవు నీవమ్మ మాయుల్లములో పిల్లవాడనమ్మా తల్లి జానకమ్మా మముదయ చూడు మమ్మా తల్లి జానగమ్మా య జనకుని గుజనకుని సదనమున పెరిగినావు నయ భయపడిన ని సాటి జన ప్రాణమొసగినావు చల్లని కృపతో మమ్మేల గదగి ఉన్నా వలివేణి సుందర అంగిపికవాణి నిర్జత ओवें वेंगडच्छ पोषनी मदमबा दयाजू दूकडंबा तल्ली जानकम्मा मम दयाजू दू मम्मा तल्ली जानकम्मा అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయకుండు హేయ గుణరహిను సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుండు లక్ష్మీసీతుండైన శ్రీమన్నారాయణునకు నమస్కరించి మవ్వ వంశ పయక్పారావార సుధాకరిండును అనేక హరికథా నిర్మాణ దక్షుండు మన్మాతామహులైన మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారి అయిన రాధమాంబుల దివ్య చరడా అరవిందంబులు హృదయంబున ప్రజల తర్కవేదాంత విశారదులైన శ్రీనివాస విశ్వదాస గురు చంద్రుల పాదంబులు ధ్యానించి వెంకటాచలపతి రామప్రసాదు గురుదేవుల గంజలించి జన కొలుకును తినతల్లికి నే క్రమంబున వందనంబాచరించి బావగాళ్లను ప్రస్తుతించి సభాసదులను గునియాడి నా చెప్పంబోవు సీత కళ్యాణంబునకు గజాగ్రమం పెట్టిదని నా ప్రతి సంవత్సరము నేను వినిపించుతానే ఉన్నాను ఈ మాట ఏమిటి అంటే తాతగారు రచించినటువంటివి పదహారు అరికథలు ఉన్నాయి మామయ్య గారు గురువుగారు ఎప్పుడు చెప్పారో కొంత కొంతకాలం నుంచి చెప్పినయే చెబుతూ ఉన్నారు నా ప్రయత్నము కనీసము పన్నెండైనా ఒక నాలుగు అంతుబట్టలేదు పన్నెండైనా వరుసనే వెళ్ళాలనేటటువంటి అరవైవ వార్షిక బ్రహ్మోత్సవంలో సీతా కళ్యాణాన్ని నేను ఎంచుకున్నాను రెండో అయ్యగారు ప్రతి సంవత్సరము దాన్నే చెబుతూ ఉన్నారు వారు నిరంతరం రామాయణ పారాయణ పటిమ చేత వారు చెప్పిన తరువాత మరి నేను ఇవాళ చెప్పబోనుకోవటము ఎంత వరకు నేను ఆ ఈ కృత గుర్చుని మీరే దానికి ప్రమాణము అందుచేత ఒక కొత్త కథ చెప్పాలి అనేటటువంటి భావం చేత నేను ఈ సంవత్సరానికి పాఠం చేశాను అయితే ఆ రామకథ అనేటటువంటిది తెలియనటువంటి వారు ఎవరూ లేరు అందరికీ తెలుసు అదివరకే చెప్పినట్లుగా కేవలము ఆ వెంకటదాస స్వామి వారి యొక్క కీర్తనలు వినిపించటం మాత్రమే నా యొక్క ప్రధాన జయం క్షుణ్ణం పూర్వజరి జహతి రామస్య చరిత గురేతావద్ పునరన్యోన్య జయతి స్వమాత్మానం తగ్గరిధుర మురారి భట్టు అనేటటువంటి ఒక పండితుడు అన్నాడు జగత్తులో ఆ నాకన్నా ముందే అనేక మంది రామకథలు చెప్పు ఉంటారు ఇంతకన్నా సొంపుగా కానీ నేనెందుకు చెప్పబోనుకున్నాను అంటే ఎవరైనా ఆ పెద్ద ఇల్లు అనేక రకములైనటువంటి వస్తు సామాగ్రి ఉన్నటువంటి వ్యక్తి బాగా డబ్బు ఉన్నది కావలసినంత ఇటుక సిమెంటు ఇనుము ఇవన్నీ కూడా కూడినటువంటి వాడు కలిసినటువంటి వాడు ఒక పెద్ద ఇంటికి ప్లాన్ వేస్తాడు చిన్న గుడి చేస్తే ఇదంతా ఏమవుతుంది దాన్ని ఉపయోగించడానికి వీలు కాదు అలాగే గుణగంభీరుడైనటువంటి రాముణ్ణి నేను స్తోత్రము చేయటానికి ఎందుకు పూనుకున్నాను అంటే నా దగ్గర అనేక విధములైనటువంటి శబ్దములు శయ్యలు చమత్కృతులు పాండిత్య పటిమ ఇదంతా ఉపయోగించవలను అంటే ఆ గుణాభిరాముడైనటువంటి రాముని యొక్క కథ అయితే గాని సరిపోదు లేకపోతే ఆ ఏదో సామాన్యులైనటువంటి వ్యక్తుల యొక్క జీ చెప్పడానికి ఏముంటది అందుచేత ఈ కథను నేను తీసుకున్నాను అన్నాడు అంతేగాక ఇంకొక పండితుడు అన్నాడు మరల ఇదేల రామాయణం వన్నచో ఈ జగమెల్లడల తినుచున్న అన్నమే తినుచున్న తిన్నాళ్ళు చేసిన సంసారం చేయుచున్న జెల్లడల తనదైన అభిరుచి తనది గాన తలచిన రామునే తలచదనే నా భక్తి రచనలు నావి గానా జగత్తులు అందరూ పెద్దలు వివాహం చేసుకున్నారు సంతానాన్ని పొందారు తరువాత వచ్చినటువంటి వారు అదే పని చేస్తూ ఉన్నారు నిన్న తిన్నాము మొన్న తిన్నాము ఉదయం తిన్నాము సాయంత్రం తింటాము రేపు తింటాం కొంచెం వ్యత్యాసమే కాని కూరలు అన్నమదే కూరలు అవి అలాగే జగత్తులో ఎంతమంది చెప్పినా ఎవడి భక్తి ఎవడి రుచి ఎవడి సంవసార జీవన విధానములు అడివి గనుక నా భక్తి రచనలు నావిగానా నా యొక్క భక్తి ఏమిటో ఎందు ఉన్నటువంటి విషయాన్ని ప్రదర్శించుకోగలను అనేటటువంటి ఉద్దేశం చేత నేను కూడా ఆ రామాయణ గాథనే చెబుతూ అన్నాడు ఒక మహాపురుషుడు కనుక ఆ రామచరిత్ర ఎంతమంది చెప్పినా ఎన్ని రూపముల్లో చెప్పినా దానికి కొరత లేదు కనుక గుణాభిరాముడైనటువంటి రాముని యొక్క గుణకీర్తన చేయటము మన ఆ ఇప్పటి విధి ఇక దశావతారములలో మానవులకు అందుబాటులో ఉన్నటువంటివి సర్వవిధములైనటువంటి రీతులలో ఆ మానవులను రక్షించినటువంటి ప్రధానమైనటువంటి అవతారములు రామకృష్ణాది అవతారములు గనక అందులో ఆ రాముని యొక్క గుణాన్ని నారదుల చెప్పాడు వాల్మీకి వాల్మీకి అంటే ఎక్కడ తీసుకుంటే అక్కడికి చెప్పుకుంటూ వెళ్ళొచ్చు కథలోకే రావాలి ఆ వాల్మీకి బోయ అందరికీ తెలిసినటువంటి విషయమే ఆయనకు నారదును యొక్క ఉపదేశం వలన ఈ రామాయణ రచనకు పూనుకున్నాడు అందుచేత సాంప్రదంలో కృతజ్ఞ సో దృఢవృత ఆ కనిపించినటువంటి నారదుణ్ణి ప్రశ్నించాడట ఒక వంద విశేషణములు అంటారు ఇలాంటి గుణములు కలిగిన వాడు ఇలాంటి గుణములు కలిగినవాడు ఇలాంటి వాడు ఓ మహర్షి ఈ కాలంలో ఎవరైనా ఉన్నారా అన్నాడట అంటే ఆయన అన్నాడు కదా బహవో దుర్లభాశ్చయి స్వామి మీరు అడిగినటువంటి మానవ మాతృలకు ఉండవు అయినప్పటికీ ఆ ఇక్ష్వాకు వంశప్రభో రామో నామన ఇక్ష్వాగు వంశమునందు పుట్టినటువంటి వాడు రాముడు అనేటటువంటి పేరు చేత ఇప్పుడు పరుగుతూ ఉన్నటువంటి వాడు సంచరించుతూ ఉన్నటువంటి వాడు రాముడు ఉన్నాడు నీవు అడిగినటువంటి ఈ ముప్పై నలభై కాదు ఇంకా ఇలాంటి విశేషములు అనేకములు నూట యాభై రెండు వర్ణించడానికి వీలు కాదు గనక అలాంటి గుణములు కలిగినటువంటి వాడు ఇప్పుడు దశరథుని కుమారుడు రాముడు ఉన్నాడు సుమా చెబితే आय चरत्र ब्रह्मदेव आज्ञास आय पूरा भोजन अना सर जयरा प्रेक्षा प्रति मधुमय ఆజ్ఞ చేత వాల్మీకి ఆ రామగాథంతా కూడా కనుల ముందు కనిపించుతూ ఉన్నదట దానిని ఆయన వర్ణించుకుపోయాడు గనక అరచేతిలో ఉన్నటువంటి రేగు ఆ అంతా కూడా వాల్మీకి రాశాడు అని ఆ భోజ మహారాజ్ చెప్పాడు కనుక ఆటి యొక్క రాముని చరిత్ర దశరథునకు ఆ పురి నమరావతి అమరావతి వేలు సందానం దశరథూపాలు వీరేంద్రుడు కదా ఆ స్వర్గలోకాన్ని ఏలుతూ ఉన్నట్లుగా దశరథుడు అనేటటువంటి రాజు అయోధ్యను పరిపాలించుతూ ఉన్నాడు ఆయనకు అనేక భార్యలు అయినప్పటికీ సంతానం కలగలేదు పుత్రకామేష్టి చేయగా అశ్వమేధయాగం చేసి అందులో పుత్రకామేష్టి చేయగా ప్రాజాపత్య పురుషుడు ఇచ్చినటువంటి పాయస మహిమ చేత ఆ కౌసల్యా గర్భమునందు రాముడు కైకేయి గర్భమునందు భరతుడు సుమిత్ర యొక్క గర్భమునందు లక్ష్మణ శత్రుఘ్నలు నలుగురు ఆ విష్ణుహంసలో అర్ధ భాగమునందు రామచంద్ర స్వామి ఆ మిగిలినటువంటి వారు ముగ్గురు కలిసి అర్ధ భాగములు అలా జన్మించారు వారు పెరిగి పెద్ద అవుతూ ఉన్నారట పెద్ద అవటము అంటే యుగ ప్రమాణములు ఉన్నాయి వాటిని బట్టి ఇప్పటికీ కృతయుగానికి త్రేతాయుగానికి కలియుగానికి వ్యత్యాసములు ఉంటాయి అయినప్పటికీ ఆ కొద్ది చిన్న వయస్సుకే ఆ వారికి ఆ కాలంలో యుక్త వయస్సు క్రింద లెక్క అట్టి సమయంలో సమస్తమైనటువంటి విద్యలు కూడా నేర్చుకొని ఉంటూ ఉన్నటువంటి సమయంలో ఒక అనుక సమయంలో దశరథుని దగ్గరకు వచ్చాడట ఎవరు కౌశికుడు అంటే విశ్వామిత్రుడు ఆయన బయలుదేరాడు జంత నిలిచి దౌవారికులను దంచి మున నిలిచి దవ్వాదికులను గంచి మజ్జిక మీదేనికి దిల్పము మారాకను ఆలించిరయి భటులు సేవ దశరథునకు ఎరిగింపన్ వచ్చి మహర్షికి అభివాదము చేసి ఇట్లని పలికెన్ ఆ దశరథును ద్వారం దగ్గర నిలబడి భటులతో చెప్పాడట ఆ విశ్వామిత్రుడు వచ్చాడని చెప్పండయా అన్నారు అంటే ఆ వారు ఎల్లి చెప్పేటప్పటికీ ఎదురొచ్చాడట దశరథుడు సపరివారంగా ఎదురొచ్చి అనేక విధములైనటువంటి అర్ఘ్యపాద్యాదులు పూజించి ఆ తీసుకొని వెళ్ళాడు వెళ్ళి ఆ ఉచితాసనము నందు కూర్చుండి ఉన్నాడట పని ఏమి మీ విని పింకు ముని నాయక పని ఏ మీ కౌశిక విని పింకు ముని నాయక అనపచ్చు నగు సో నోడొన గూడు చందానా అనపచ్చు నగు వనరాసి వనరాశిందు బింబము దోచినట్టూల కనిపించి తిరినీవు కలుషంబూలికలేవు కొనవు జైబుల నట్ట కనికారంబుల తిట్ట పని ఏమి కౌసిక వినిపింపు ముని నాయక పని ఏమి కౌసిక స్వామి ఏం పని మీద దయచేశారు తమరు మీ యొక్క రాక సంతానము లేనటువంటి వానికి పుత్రుడు కలిగినట్లుగా ఆ సముద్రమున సూర్య దర్ చంద్ర దర్శనం లాగా మీ యొక్క రాక నాకు ఆహ్లాదాన్ని కూర్చుతూ ఉన్నది అనేక విధములైనటువంటి ఆశ్చర్య గుణములు చేయగలిగినటువంటి వాడా దయకు మారుపేరైనటువంటి వాడా ఏం పని చేసారు మీరు దయచేశారు పచ్చికతో వెంకటాగ్యునిచ్చలు రక్షించునట్టి లచ్చిమగని కనికి రమ్న వచ్చినావిచ్చోటిక పని ఏ మీ కౌశిక వినిపింపు ముని ఆ నిరంతరము వెంకట దాసస్వామిని రక్షించేటటువంటి లక్ష్మీ భర్త అనుగ్రహం చేత ఇక్కడికి వస్తమరు ఇచ్చేశారు ఏం పనండి నా దేహము నా రాజ్యము నా ధనము మీరు ఏది కావాలంటే అది ఇస్తాను సుమా అని ఎంతో ఆనందపడిపోయాడట పడితే రాజా అందులో ఏం సందేహం లేదయా మీ యొక్క ఆ ఇక్ష్వాగు వంశములో ఉన్నటువంటి వారు ఉన్నారే ఆటి తప్పనటువంటి వారు పలికి బొంకనటువంటి వారు ఉదారమైనటువంటి గుణములు కలిగినటువంటి వారేను దానికి తగినట్లుగా నీవు మాట్లాడావు కానీ నాకు నీ రాజ్యము గాని సంపదలు కానీ నాకేం అవసరం లేదు ఒక చిన్న స్వల్పమైనటువంటి సహాయమే నీ వల్ల నాకు ఏమిటి అంటే నేను ఒక యజ్ఞం చేస్తూ దానికి భయంకరమైనటువంటి రాక్షసులు నిరంతరము విఘ్నము కల్పించు ఉన్నారు అజనందన విను పని భూనియే నొక్క జన్నాము వనగోర్ప పని భూనియే నొక్క జన్నాము వనగోర్ప విన్నోదినముల నుండి యత్నించి నను కీడన కూడా గములా వారలెవ్వరన్న తెలుపువాడ విను వారలెవ్వరన్న తెలుపువాడ విను ఇందని చెప్పరాని క్రోరులు దశకంధరుని చారుము త్రైలోక్య సంస్కార్ త్రైలోక్య సంచారులు రావణుని రావణుని చారులు విను వివరింపు అజన వివరింపున జనా విను భయంకరమైనటువంటి ఆకారం కలిగిన వారు రావణుని యొక్క చారులు మారీచసు బాహులను పేరుల చే నప్పారుడు ధీరులు నీ కొడుకైన రాము నీ నిరజందక బొంపు మలడు రజనీచరుల దామోదరుడు వెంకటాగ్య రక్షకుడ నియోచింపు రాజు భయంకరమైనటువంటి ఆకారులే అయినప్పటికీ ఆ నీ కుమారుడైనటువంటి రాముణ్ణి గనక ఇచ్చినట్లయితే అతడి చేత ఈ రాక్షసులందరినీ కూడా సంహరింపజేసి నా యజ్ఞాన్ని నెరవేర్చుకుంటాను సుమ ఇంతే అంతకన్నా ఏమి పని లేదు సుమ అంటే ఆ కుమారుని యొక్క కుమారుని పైనటువంటి మోహాతి సేమో ఉన్నదే ఇంత చెప్పడానికి పరిమితి లేదు ఆయనకు ఎందువలన అంటే లేకలేక కలిగినటువంటి సంతానం గనక జన్మించిన దగ్గర నుంచి క్షణమైన రాముణ్ణి ఎడబాసి బ్రతకలేనటువంటి స్థితిలో ఉన్నాడు దశరథుడు అందుచేత అంటూ ఉన్నాడటో రాక్షస స్వామి రాముడా రాముడు అంటే ఎలా అంటూ వాడు అంటే ఓ నసోడ వరుషో మే పదహారు సంవత్సరములు నిండనవాడు అన్నాడు పన్నెండు సంవత్సరములు అని ఆ అయ్యారు చెబుతూ ఉన్నారు గ్ర గ్రంథ ప్రమాణమును బట్టి అయితే పన్నెండు సంవత్సరములకే చూసినట్లయితే ఇంత పెద్దగా ఉన్నాడేమి అని మహర్షి అనుకొని దృష్టి దోషము తగులుతుందేమోనని తాను గనక పదహారు సంవత్సరములు అన్నట్లయితే అసత్య దోషము తనకు వస్తదని పదహారు సంవత్సరములు నిండలేదన్నాడట